ఎనభై ఆరు భూసమాధి కొరకు భువిలోను జనులెల్ల బుద్ధియందు ఆశబూని వారు బుధులకికను దిక్కుబుట్టదుగాబోలు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము భూవిలో ఎన్ని జీవరాశులున్నాయో అన్నిటిలోనూ అన్ని ఆత్మలుగా విభజింపబడి పరమాత్మ ప్రతినిధిగా ప్రకృతిలో కలిసి శరీరములో పనిచేయుచున్న ఓ ఆత్మ వినుము బ్రతికియుండగానే సమాధి అని భూమిలో పూడ్చిపెట్టించుకొని పేరు తెచ్చుకోవలెనని కొందరు యత్నించుచుందురు మరికొందరు చనిపోయిన తరువాత సమాధి కట్టించుకొని పూజలు చేయించుకోవలెనని ఆశపడువారు గలరు సమాధి అనగా ఏమిటో అర్థము తెలియని వారు సమాధి యొక్క విలువ తెలియని వారు ఈ విధముగా ఆశ పెట్టుకుంటే దానికి పవిత్రత ఏమి ఉండును జ్ఞానులై యోగమాచరించి యోగశక్తి పొందిన వారికి కేటాయించబడిన సమాధుల మీద అజ్ఞానులు ఆశ అందరూ సమాధి అయితే జ్ఞానము తెలిసిన యోగులకు ఏమి ప్రత్యేకత ఉండును అజ్ఞానులు సమాధి చేయించుకోవడము మంచిది కాదు